శ్రీగురుభ్యో నమీస్మృతి ప్రాణామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మూఢగ్రాహేనాత్మనోయత్ వేదయా క్రీయతే తపహరత్సాదనాథం వా మనం దీని గురించి అనుకున్నాము కానీ కొద్దిగా ఒక రెండు అంశాలు మిగులు ఉన్నాయి వాటిని అనుకుంటే శ్లోకం పూర్తయిపోతుంది ఆత్మనహ తనకు ఆత్మనహ అంటే తనకు అని ఆత్మ కాదు సందర్భాన్ని బట్టి చూసుకోవాలి ఇడుక్కి బియ్యానికే ఒకే మంత్రం ఉన్నట్టుగా అర్థాలు చెప్పకూడదు తనకు తనకు పీడ కలుగరాదు పీడ మూఢగ్రాహము అని ఒకటి ఉంటుంది మూఢగ్రాహము అంటే బండ పట్టుదల మొండి పట్టుదల సత్యము తెలిసి ఆ తెలిసిన దాన్ని గట్టిగా పట్టుకోవడాన్ని మూఢగ్రాహం అందం తెలుసున్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి దాన్ని సత్యమునందలి మీకు రహస్యం చెప్తాను మీరు గమనించండి సత్యము తెలుసున్న వాడికి అంత ఎక్కువ ఎనర్జీ ఉండదు నార్మల్ ఎనర్జీ ఉంటుంది మూర్ఖుడికి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది ఇదొక రహస్యం అలాగే ఐడియాలజిస్ట్ ఉంటాడు ఒక ఐడియాలజీని మటుగా ఉంటాడు వాడికి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంది ఫిలాసఫర్కి ఆ లెవెల్ ఎనర్జీ ఉండదు సైలెంట్గా శాంతంగా ఉంటాడు ఫిలాసఫర్ అలాగే ఐడియాలజిస్ట్ చాలా ఎక్కువ ఎనర్జీ తోటి ఇప్పుడు జనల్ జనరులందరినీ తన వైపు తన ఐడియాలజీ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం తర్వాత రెల్జియనిస్ట్ ఉంటాడు కంపేర్డ్ విత్ ఫిలాసఫర్ ఆ రెల్జియనిస్ట్కి ఒక ప్రక్యూలియర్ ఎనర్జీ ఉంటుంది ఆ కర్మఠుడ్ నాకు ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది అది తత్వాన్వేషకులకు అటువంటి శక్తి ఉంది వాళ్ళు చాలా సింపుల్గా సుకుమారంగా ఉంటారు తత్వాన్ని అన్వేషించారు ఈ మూఢ ఈ కర్మఠలో అనే ఇచ్చి ఈ శక్తి ఉండదు అదొక సత్యాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే లోకంలో ఆ శక్తిని ఎనర్జీని చూసి వాడు గొప్పవాడు అనుకుంటారు ఎనర్జీని బట్టి వాడు గొప్పవాడవడు రెలిజేనిస్ట్ అయినా అయి ఉంటాడు లేకపోతే ఐడియాలజిస్ట్ అయ్యి ఉంటాడు లేకపోతే మూర్ఖుడై ఉంటాడు మూఢగ్రాహేణ ఆత్మను ఎనర్జీని బట్టి మీరు ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారనుకోండి ఆయనలో మీకు ఏం ఎనర్జీ కనపడుతుంది నిసర్గదత్త మహారాజులో మీకు ఎనర్జీ కనపడుతుంది ఏం ఎనర్జీ కనపడదు ఎనర్జీని బట్టి జడ్జి చేయడం ఒకటి గమనించదగ విషయం మూర్ఖ మూర్ఖపు పట్టుదల ఎలా ఉంటుందంటే శరీరానికి ఎంతో కొంత పీడ కలిగితే గాని అది తపస్సే కాదు అనేది మూఢగ్రాహం శరీర పీడయే తపస్సు మనకి ఇటువంటి తపస్సులు మనకి మతాల్లో కనపడతాయి హిందూ మతంలో శివుని శూలాన్ని బుగ్గ గుచ్చుకోవడం అయితే దేవి యొక్క శూలాన్ని నాలుగు తొత్తులు గుచ్చుకోవడం ఎప్పుడైనా చూశారా ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏదో మురుగా మురుగా కుమారస్వామి అనే అలాంటి భక్తుల ఆవేశంతో అలా గుర్తు కొట్టాలన్నీ చేస్తాం తర్వాత కొరడా గుర్తి కొట్టుకోవడం పోతురాజు అనే పేరుతో చూస్తూ ఉంటాం అయితే పోతురాజు కనుక స్మార్ట్గా అయితే కొరడా జడిపిస్తాను తప్పు కొట్టుకోడు ఇంకా కళ్ళని చప్పుట్లా జస్ట్ దెబ్బ తగలదు నిజంగా కొట్టేసుకున్నాడు అనుకోండి నిజంగా దెబ్బ తగిలేసిందనుకోండి దాన్ని మూఢగ్రాహము ఆత్మన హాపేడా అంటారు అలాగే అప్పుడప్పుడు ఇస్లామిక్ ప్రొసెషన్స్లో వాళ్ళు అలా కొట్టేసుకుంటారు రక్తాలు కారిపోయేట్లాగా అది మరి అలా చేయటం సరికాదే మోహన్ కృష్ణుని అంతలాగా తమకు తాము రక్తాన్ని రుచి చూసుకు రక్తాన్ని ఇతరులను ఏమీ కొట్టట్లేదు ఆ మేరకు మనం ప్రశంసించదగ్గ విషయమే ఈ కోల పంద్యాలు వాళ్ళకంటే వాళ్ళేమే కోళ్ళ పందెములు అన్నది బ్లడ్ స్పోర్ట్ బ్లడ్ స్పోర్ట్ అని రక్తాన్ని చెందించే ఆట వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఇతర ప్రాణుల రక్తాన్ని ఏమీ చెందించట్లేదు తాము మొట్టుకు కొట్టుకుంటున్నారు తమ రక్తాన్ని తాము కళ్ళకూస్తున్నారు వాళ్ళకంటే వీళ్ళని అది హింసది ఇది ఒక తపస్సు కానీ ఎటువంటి తపస్సు అయింది తామస తపస్సు ఇవన్నీ తెలుసుకోగల విషయాలు మనం తామస్వ తపస్సు వైపు ప్రసా వెళ్ళకూడదు ఇంకో విషయం కూడా ఉన్నది ఆత్మన అంటే మనస్థని కూడా అర్థం ఇది చాలా మందిలో ఈ దోషం కనపడుతుంది ఇది కూడా నా అభిప్రాయంలో తమో సూక్ష్మంగా తమోగుణమే అక్కడ ఆపరేట్ చేస్తోంది అని అదేమిటంటే నేను ఇంత తపస్సు చేయాలి అని ఒక హద్దు పెట్టుకుంటు ఆ పెట్టుకునే హద్దు ఎప్పుడూ కూడా శక్తికి మించే ఉంటుంది అలా ఎందుకుంటుందంటే అలా ఎన్నుకుంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో చూడండి నేను నేను చెప్తాను అలా ఎందుకుంటుందంటే ఈ ఇట్ ఈజ్ ఈగోస్ లిమిటెడ్ ఈగో ఒకటి ఆపరేట్ చేస్తుంది అంటే రెల్బిఎస్ ఈగో ఏం చేస్తుందంటే వీటి చేత ఎక్కువ హద్దు పెట్టిట్లా చేస్తుంది ఆ రెల్జియస్ ఈగో యొక్క లక్షణం ఆ రెల్జియస్ ఈగో తక్కువతోటి తృప్తి పడదు ఇప్పుడు ఎవడైనానో నేను వంద నామాలతో పూర్తి చేస్తాను అన్నాడు అనుకోండి ఇట్ ఈజ్ రెల్జియస్ యాక్షన్ కన్నా ఇంకొకటి వచ్చి వెయ్యి అన్నాడు అనుకోండి ఓకే మంచిది కొంచెం ఓపిక ఎక్కువ శ్రద్ధతో చేస్తున్నాడు ఇంకొకటి వచ్చి కోర్టు అన్నాడు అనుకోండి రది రెలిజియస్ ఈగో ఆపరేటర్ ఇ కోట్ అంటే చాలా పెద్ద లక్ష అంటారు లక్ష పూర్తి కోటి చేస్తాను లేకపోతే పది కోట్లు చేస్తానంటా ఇదంతా కూడా రి మూమెంట్ ఆఫ్ రెలిజియస్ ఈగో కర్మ చేసే కర్త కర్త కదా మరి ఈగో ఈ వెల్చిఎస్ ఈగో ఏం చేస్తుందంటే ఈ మాట అంటే వాళ్ళు వచ్చిపోరు మనం ఈ మాట అన్నామనుకుని వాళ్ళు మెచ్చుకుంటారు అది మమ్మల్ని ఇంత మాట అంటాడా మెచ్చుకుంటారు మరి ఏం చేద్దాం ఈ శ్లోకాలు అనుభవంలా ఉన్నాయి మరి అలా ఇవన్నీ నేను ముందే మనం చేశారు ఈ శ్లోకాలు ఇలాగే ఉంటాయి అందులో సో ఈ వెల్జెస్ ఈగో ఏం చేస్తుంది ఒక హైయెస్ట్ టార్గెట్ పెడుతుంది ఆ టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ ని అందుకోలేక దాన్ని అందుకోవాలని ముందు టార్గెట్ పెట్టినట్టు అందుకోలేకపోతారు ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నది ఎవరు తాను అందుకోలేకపోయినది ఎవరు తాను మీకు స్పిరిట్ వచ్చింది చూడండి వాటై షుడ్ వాటై క్యాండ్ మధ్యలో మీకు స్పిరిట్ ఉంది ఈ స్పిరిట్ని తగ్గించడం కోసం ఈ గ్యాప్ని తగ్గించడం కోసం రంగులవుతారు తాను చేయగలిగిన దానికి చేయాలని నిశ్చయించుకున్న దానికి మధ్యలో ఒక అగాధం ఉండడం ఈ అగాధాన్ని తగ్గించటం కోసం ఘర్షణ నిర్మాణం అవుతుంది ఘర్షణ ఘర్షణ అంటే ఫిజికల్ కాదు మానసికమైన ఘర్షణ నిర్మాణం అవుతుంది అదంతా కూడా తమో యొక్క లక్షణం కాబట్టి ఆ పెట్టుకునేప్పుడు ఇప్పుడు ఇడ్లీలు తినడం పోటీలు పెడతారు చూడండి ఇరవై ఇడ్లీలు పెడతారు ముప్పై ఆ పోటీలో అది తమో గుణ లక్షణము కదా అది దాంతో గుణమే అది రజు సత్వమే ఉన్నది సరిగ్గా అదేవిధంగా నువ్వు లక్ష పూర్తి చేస్తే నేను కోటి పూర్తి చేస్తాను అది కూడా అటువంటి టార్గెట్స్ పెట్టుకుని స్ట్రగుల్ ఆ టార్గెట్ రీచ్ అవటానికి స్ట్రగుల్ అవుతావు రీచ్ కాలేక అలాగే అడిగితే దాన్ని కూడా తమో గుణము అని అంటే మానసికమైన పీడను కలిగించుకుంటూ వీటి తపస్సు చేస్తున్నారు అని కాబట్టి వాల్యూముని బట్టి మీ తపస్సు యొక్క గొప్పతనాన్ని నిర్ణయించుకోవద్దు వాలిటీని బట్టి నిర్ణయించుకోవడం తప్ప బట్టి నిర్ణయించవద్దు ఒక సందేశం అది మూఢగ్రాహ భషకారులైతే మూఢగ్రాహేనా అవివేకస్తే అయినా ఆత్మన క్రియతే ఎత్ తప అంతవరకు వచ్చాడు ఇంకా రెండవది పరస్య ఉత్సాదనార్థం వా వా అలా చేస్తే తప్ప అది తామస తపస్సు పైన చెప్పింది లేదా ఇతరులకు హాని చేయుట కొరకై తపస్సు చేసేటండి అది కూడా తామస తపస్సే అవుతుంది దీనికి దృష్టాంతాలు మనం చూడొచ్చు ఇప్పుడు రామాయణంలో ఇంద్రుడు ఇంద్రుడు కాదు ఇంద్రజిత్ లక్ష్మణుల యొక్క శ్రీరాముల యొక్క వినాశము కొరకు నికుంభిలా హోమము అనే ఒక యజ్ఞాన్ని తలబెట్టారు తలబెట్టి నికుంభిలా అనేటువంటి ఒక దేవతకి బలి ఇవ్వటము ఏవో హోమాల్లోనే చేయటము అలాగే చాలా శ్రద్ధగా చేసి కార్యక్రమాన్ని చేస్తారు ఆ కర్మ యొక్క తాత్పర్యము శ్రీరాముని యొక్క సైన్యములకు హానుని పూజించ శ్రీరాముని సంహరింపుత ఆ కర్మ యొక్క తాత్పర్యం లక్షణముంది కాబట్టి అది తామస తపస్సులోకి వస్తుంది అలాగే భాగవతంలో దూర్వాసం హర్చి గొప్ప తపస్సు చేసి ఆ తపస్సుని కోపంగా ఉండి ఆ అంబరీషునిపై హింసలు చేయటం కోసం ఒక కృత్యను కృత్య అంటే కైండ్ ఆఫ్ రాక్షసి అను ఆధునిక కాలంలో చేతబడి అని ఒక మాట మనకి వినబడుతూ అలాంటి పిచ్చిమనేదో దుర్వాసులు చేయడానికి కోరుకుంటారు దాంట్లో భర్ణపాటు పెరుగుతారు సో అటువంటి తపస్సు ఇతరులకు నష్టాలను కలిగించడం కోసం చేసే తపస్సు ఉంటుందో అది తామస తపస్సు మామూలుగా మీకు పురాణ స్టోరీల్లో ఉండే దృష్టాంతాలు మామూలు చూసినట్లయితే ఒకప్పుడు ఎలా చేస్తాడంటే తపస్సు ఇతరులకు హాని చేయడం కోసం వీళ్ళు తపస్సు మొదలు పెడతారు ఉదాహరణకు ఏదైనా ఆస్తి తగాదా ఉందనుకో ఆ తగాదాలు ఇతరులపై ద్వేషం పెరిగిపోయి ఈ ఆస్తి తగ నాకు ద్రోహం చేసేటటువంటి ద్వేష ముద్ధి పెరిగిపోయి వాడి యొక్క వినాశం కోసం వీడు ఏదో పూజలోకి చేస్తారు దాన్ని కూడా తామస తపస్సు అని అంటాడు నేను అడిగా కోర్టులో కేసు వేసి అది నెగ్గ ఇప్పుడు ఎద్రవాడు నాలుగు కేసులు వేస్తే నన్ను నేను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయటం అదొక పద్ధతి నేనే పని కట్టుకునే ఎదుటి వాడిపై కేసు వేస్తే ఆ నెగ్గడం కోసం పూజలోవి చేస్తే పూజలోవి మంచి పూజలేదు ఏమో రాముడి పూజ కృష్ణ పూజ చేస్తారు కోర్టులో కేసులు నెగ్గడం కోసం ఈ పూజ ఏదో క్షుద్రదేవత యొక్క పూజ కాదు రామ పూజ కృష్ణ పూజ అంటే శివుని యొక్క పూజ చేస్తారు ఇతరులపై కోర్టులో విజయం సాధించడం కోసం చేసినట్లయితే ఇది తామసం అవుతుందా రాజసం అవుతుందా అని కాదుగా అది తెలుసుకోవాలి తామసమా రాజసమా అన్న మహాత్ముని అడిగాను అడిగితే గా ఈ మాటలు కనుక అప్లై చేసినట్లయితే అది తామసం అయ్యే అవకాశమే కలదు అయితే దాంట్లో ద్వేషబుద్ధి లేక తనకు న్యాయంగా రావాల్సిన దాన్ని తాను రాబట్టుకోవడం కోసం చేస్తున్నాడు అని అన్నట్లయితే మహా అయితే రాజసం అయితే అవ్వచ్చు కానీ ద్వేషబుద్ధి కూడా ఉన్నట్లయితే ఒకటి అది తామసం అవకాశమే ఎక్కువ అని చెప్పారు కాబట్టి ఇంకో మహాత్ములు ఏమన్నాటంటే పరస్ప ఉత్సాహనార్థం ఉన్నదానికి రెండు దృష్టాంతాలు చెప్పారు ఇప్పుడు అక్కడ ఏదైనా చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి అది శత్రువుకి శత్రువుకి చెందిన భూమి శత్రుభావం ఎవడపైన శత్రువు శత్రుభావము కలదు వాడికి హాని చేయటం కోసం వెళ్ళి ఆ ల్యాండ్లో కూర్చుని పూజ అయితే చేస్తారు వాడు ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో ఉంటాడు పల్లెటూరులో ఆ శత్రువు యొక్క ల్యాండ్ ఓ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది అక్కడ కూర్చుని అక్కడ రామ శ్రీరామనవమి పూర్చేస్తారు సీతారామ శ్రీరా శ్రీరామనవమి నాడు సీతారాముని కళ్యాణం చేస్తాడు ఊళ్ళో వాళ్ళందరినీ పొగేసి అక్కడ పందిరు వేసేసి కళ్యాణం చేసేస్తాడు చేసేసి అక్కడ ఒక వరవాడిని సృష్టిస్తాడు ఈ హైదరాబాద్లోనో బాంబేలోనో ఉంటాడు ఓనరు వాడికి తెలియదు ఇదంతా వాడు తెలుసుకునే లోపల ఒక సంప్రదాయం అక్కడ నిలబెట్టేస్తాడు ఏమిటి అక్కడ దేవుణ్ణి పెడుతున్నాం పూజ చేస్తూ ఉండవని నిలబెడతాడు ఆ తర్వాత క్రమంగా రెండు ఇటకలు పెట్టి ఇక్కడ రాముల వారు నిలిస్తే ఉంటారు హనుమంతుడు వెలిసేది అహీదరాబాద్ నుంచో లేకపోతే బొంబే నుంచో ఓనర్ వచ్చినప్పుడు ఇది ప్రజల యొక్క క్షేమం కోసం మీరు ఈ దేవాలయాన్ని అక్కడి నుంచి కడపడానికి లేదు అని పేర్చి పెడతారు పేర్చిపెట్టి ఆ భూమిని స్వాధీనం చేసేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అదంతా కూడా తామస తపస్సు ఇటువంటి దీ మధ్యన ఒక స్వామీజీ నాకు చెప్పారు ఆయన్ని ఆయన సన్యాసం పుట్టుకోవడానికి ముందే నోటీస్ ఆఫ్ ల్యాండ్ ఊళ్ళో ఉంటే అక్కడ ఉన్న ఒక దుండగీయుడు లౌక్యుడు ఇలాంటి మోసం చేసి అక్కడ ఏదో గణపతి గణపతి నవరాత్రి గణపతి పెట్టేయటం గణపతి పెట్టేసి గణపతి బొప్ప మూరి అంటే ఏదో పండుగ చేసేసి తప్పట్లు కొట్టేసి పూజలు చేసేయటం అందరికీ అరెట్టిపండు ముక్కలు నైవేద్యం పెట్టేయటం నైవేద్యం పెట్టేసి ప్రసాదం పెట్టాను అరిపొండ ముక్కల కింద కోసి నైవేద్యం పెట్టి ప్రసాదం పెట్టేయటం సో అందరూ కూడా బోయేవి అంత భక్తుడు అనుకుంటారు ఆ తర్వాత ఆ భూమిని అతను కబ్జా తీసేస్తాడు కబ్జ చేసి అక్కడ టెంపుల్ పెడతాడు ఆ టెంపుల్కు పూజారిని అపాయింట్ చేస్తాడు అదంతా తన కబ్జాన్ని పెడుతుంది ఈ విధంగా దేవుడి పేరుతో ఇతరుల యొక్క ఆసక్తిని లాగేయటం కోసం చేసేటువంటి పూజాది కన్నా పట్టపంచాది కట్టి బాగా పూజాది ఎటువే చేస్తాడు రెండు పూజ చేస్తాడు ఇదంతా కూడా తామస తపస్సులో వస్తుంది తపస్సే కదా మరి తామస తపస్సులు నేను ఇంకొక తపస్సు చూశాను అది తామస తపస్సులోకి వస్తుందని నేను చాలా గట్టిగా అనుకునేవాడిని గవర్నమెంట్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో ఇతగా చేసేటంటే బాబా గారు షెరిడి బాబా గారు ఫోటో పెట్టేసి ఏదో పూజలో వినం బాబా సప్తాహం చేసేటప్పుడు భాగంగా సప్తాహం జనాల దగ్గర సందా బాబా సప్తాహము సెవెన్ డేస్ అక్కడ మైక్ పెట్టి పందిరు వేసేయటం పందాలు వస్తుంది చేసా వచ్చిన డబ్బుతోటి సెవెన్ డేస్కి మైక్ పెట్టేసి బరకాలు వేసేసి అక్కడ సప్తాహం వాళ్ళ సప్తాహం ప్రూప్ ఉంటుంది వాళ్ళు సెవెన్ డేస్ ప్రూప్స్ దిని వస్తారు త్రీ షిప్స్లో ఫోర్ షిప్స్లో తబలా హార్మోనియం పెట్టుకుని ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం శ్రీరామ జయ రామ జై జయ వైద్య సాక్షి మహామంత్రం ఒకటి స్వామి రామదాస్ అదగొప్ప మహాపురుషుల ఆయన ప్రచారం చేశారు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాధిష్టి సాయి పెట్టడం వెరీ సింపుల్ కదా కాబట్టి దాన్ని సప్తాహం సెవెన్ డేస్ రాత్రి పొగలు మైకు పెట్టేసి తీసుకోవాల్సి సప్తాహం చేసేసి గవర్నమెంట్ ల్యాండ్లో గవర్నమెంట్ గవర్నమెంట్ సాఫ్ట్ సాఫ్ట్ గవర్నమెంట్ సాఫ్ట్ బెల్లీ అంట సాఫ్ట్ అండర్ బెల్లీ ఎవడూ పట్టించుకోడు గవర్నమెంట్లో పోతే గవర్నమెంటే కదా పోయింది ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక వెయ్యి సంవత్సరాలు పరదేశాల పరిపాలనలో ఉండడం చేత గవర్నమెంట్ అనేది ఎప్పుడూ పరకీయమే అయిన ఆయన ఒక సంస్కారం మన నర నాటుకుపోయి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పరకీయమే అన్నట్టుగా మన వాళ్ళు ప్రవర్తిస్తూ ఏదైనా అల్లరి వచ్చినప్పుడు బస్సులు తగలబెట్టేస్తారు బస్సులు ఎవరి గవర్నమెంట్ బస్సులు గవర్నమెంట్ బస్సులు ఏమిటి మన బస్సులేవి వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు బస్సులు కొట్టున్నాట ఉన్న బస్సు లేవు ఆ పాత బస్సులు ఆ డబ్బులని ఇటువంటి కాలం చెల్లిన బస్సులని ఇటువంటి తిప్పుతూ ఏదో పాపం కొంత సర్వీస్ ఏదో చేస్తున్నారు దాంట్లో కొంత ఆయిల్ పోసి ఒక డ్రైవర్ని కూర్చోబెట్టి కండక్టర్ని పెట్టి దాన్ని ఇక్కడి నుంచి అలా తిప్పుకుంటూ అలా వెళ్తూ ఉంటాయి అవి ఏ పార్టీకి ఆ పార్ట్ ఒక్కసారి తడితే ఊడి పడిపోతుంది ఉంటుంది ఆ బస్సు అదొద్ద దిట్టు పెట్టి కూర్చున్నారనుకోండి ఇంకా ఆ బస్సులు ఎవరున్నా తయారవుతుంది కాబట్టి బస్తులు ఎవరివి పరకీయము అనేటువంటి దృష్టి మన సమాజంలో ఉండడము అది మన సమాజం యొక్క అపరిణతి ఇమ్మెచ్యూర్ యాటిట్యూడ్ దృష్టాంతము మనం ఏం చేస్తాం మన కడుపు తీర్చుకుంటే కాళ్ళ మీద మన వాళ్ళ గురించి మనం అనుకుంటే అది మన ముఖం ఉంటుంది మరి అనుకోక తప్పదు ఎందుకంటే తమో గుణం అలా ఉంటుంది అజ్ఞానం అనేది అలా ఉంటుంది సో కాబట్టి ఆ గవర్నమెంట్ ల్యాండ్లో సాయిబాబా సప్తాహం చేసేసాడు గవర్నమెంట్ ల్యాండ్లో చేసేసి మళ్ళీ సప్తాహం ఎప్పుడు చేస్తారని వాడు అడిగా ప్లాన్ చేసుకున్నానండి ఇదేనాదని ఆ క్రమంగా ఒక గీత అక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ ల్యాండ్ పూర్బోక ల్యాండ్ ఎలా ఉంటుంది అంత తుక్కు తర్వాత పిచ్చి మొక్కలతోటి మూల పొదలతోటి ఉంటుంది అదంతా పారపెట్టి పీల్ కట్టించేసి ఒక బౌండరీ కింద పెట్టేసి ఆ తర్వాత ఆ బౌండరీ రాట్లు బాటి పెట్టేసి ఆ లోపల సాయిబాబా విగ్రహం అంతా పెట్టేసి ఆఖరికి అక్కడ దేవాలయం సాయిబాబా దేవాలయం కట్టేశారు గవర్నమెంట్ వాళ్ళు అలా చూస్తూ నిన్న ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి ఇది ఎలాగ కట్టడానికి ఏదో చిన్న ప్రయత్నమే చేశారు చేస్తే ప్రజలందరూ బాబాగారు ఇది భక్తి అంటో ప్రజలు పోగపడ్డారు కొంత గోడై బొల గొడవ బాబా గారు విషయంలో మీరు చేసినట్లయితే మీ కుటుంబాన్ని నాశనం అయిపోతుంది ఇదే పోతుంది అదే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా చిన్న ప్రయత్నం చేసి వాడు గారిని వాళ్ళు ఇప్పుడు మొత్తానికి అది వీళ్ళదైపోయిందా ఈ రకంగా ఇతరులకు హానిని తలపెట్టే విధంగా తపస్సును చేసినట్లయితే అది కూడా తామస తపస్సే అవుతుంది అలా చేయకూడదు తర్వాత ఫుట్పాత్ మీద టెంపుల్ కట్ అది తామస తపస్సు అవుతుంది ఎందుకంటే ఫుట్పాత్ గవర్నమెంట్ ప్రాపర్టీ అది అంటే పబ్లిక్ ప్రాపర్టీ అంటే మన మన కాదు మనం టెంపుల్ కట్టి మనం స్వంత భూమిలో కట్టుకోవాలి కానీ ఫుట్పాత్ మీద కట్ చేయటం రోడ్డు మీద కట్ ఇవన్నీ కూడా తామసంలో అవుతాయి తామస తపస్సులు అవుతాయి ఈవేళ భూమియా ఇవాళ భోగి కదా రేపా భోగి అంత ఇవా ఇక్కడ రేపు ఈవేళ తమిళనాడులో ఈవేళ భోగి మద్రాసులో ఏం చేశారంటే రోడ్డు మధ్యలో నిప్పులు పెట్టేసి మంటలు పెట్టేసి రోడ్డు మధ్యలో మంటలు పెట్టేస్తారు అలా ప్రతి రోడ్డుకి అక్కడ ఉండే బస్ వాళ్ళందరూ మంటలు పెట్టేస్తే భోగి మంటలు మొత్తం మద్రాసు సిటీ అంతా కూడా ఫాల్ట్ కింద వచ్చేసి పొగతోటి విజిబిలిటీ నియర్ బై ఉంది మద్రాసులో ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంది మన దగ్గర అయితే కర్నూలు కి దగ్గరగా కట్టారు కాబట్టి మనకు హైదరాబాద్ లో చేసిన అల్లరికి కర్నూలుకి దగ్గర మన ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి దూరం కర్నూలుకి దగ్గర ఇలా కట్టారు ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలు లో కట్టడం ఏంటి ఇప్పుడు నేను హృషికేశ్ వచ్చే వాళ్ళకి చెప్తాను ఎయిర్పోర్ట్ హృషికేశ్ మరి డెహరాడూని ఎయిర్పోర్ట్ కదంటే మీరు ఏమి చెందు చేయకుండా అది డెహరాడూని ఎయిర్పోర్ట్ కాదడి అలా ఉంటుంది పేరు అది హృషికేశే అని ఎందుకంటే మీరు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర దిగితే ముప్పై నిమిషాలకు మా ఆశ్రమానికి రాగలుగుతారు గంటకు కానీ మీరు డహరాడు చేరలేరు ఎయిర్పోర్ట్ పేరు డెహరాడు అది హృషికేశ్ ఎయిర్పోర్టే అది డెహరాడు దూరం హృషికేశుడికి దగ్గర ఆ విధంగా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అలాంటిలే బెంగళూరు ఎయిర్పోర్ట్ అలాంటిలే బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురానికి దగ్గర బెంగళూరుకి దూరం అనంతపురం వాళ్ళు బెంగళూరు ఇంటి కట్ట కొనుక్కుంటారు అనంతపురం నుంచి హిందూపురం హిందూపురం అనంతపురం వాళ్ళు కనుక బాంబే వెళ్ళాలనుకోండి బెంగళూరు టు బాంబే కొనుక్కుంటారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగేసి ట్యాక్సీ చేసుకుని అనంతపురం వచ్చేస్తారు దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సో భోగి పేరు చెప్పి మంటలు పెట్టేసి మొత్తం ఫ్లైట్స్ అన్నీ కూడా డైవర్ట్ చేయాలి ఈవేళ పొద్దున్న సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిర్పోర్ట్ క్లోజ్ ఇప్పుడు మీరు ఎక్కి కూర్చున్న విమానం అది మీరు మద్రాసులో దిగి అనుకుంటారు కానీ అది మద్రాసులో వాళ్ళది బెంగళూరు వెళ్తుంది ఆ రకంగా ఫ్లైట్స్ని డైవర్ట్ చేసేస్తారు తర్వాత ఫ్లైట్స్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేస్తే పర్వాలేదు మీ ఇంట్లో మీరు ఉంటారు డైవర్సిటీ చేస్తే మద్రాసు వెళ్ళాల్సిన వాడు బెంగళూరు వెళ్ళిపోయో లేక హైదరాబాద్ వచ్చేసో ఏం చేస్తాను ఈ విధంగా ప్రజలకి ఇంత హేమ హానిని కలిగిస్తూ ఈ మంటలు వేసి వాటి చుట్టూ ప్రార్థనలు వాటి చుట్టూ డ్యాన్సులు పాటలు ఏమిటా పాటలు అంటే దేవి యొక్క మహిమను కీర్తిస్తూ పాటలు ఇదంతా కూడా దేవుడి పేరుతో చేసేటువంటి అల్లరి లక్షణం తప్ప తమోగుణం తప్ప దాన్ని సత్వగు దాని దాంట్లో సత్వగుణం ఎలాగూ లేదు మహా అయితే రాజసం అవుతుంది నా ఉద్దేశంలో అది రాజసం కూడా కాదు అలా మంటలు పెడుతూ ఉండడం నిప్పులు పెడుతూ అలా పొగంతా వ్యాపించి ఇట్లా చేయటం ఇవన్నీ కూడా తమ కాళ్ళ మీద తామే కట్టిపుచ్చుకు పుడుచుకున్నట్టు తమను తామే హింసించుకోవటం ఒక సమాజం తన అజ్ఞానంతో తనని తానే హింసించుకుంటూ ఉంటుంది అన్నదానికి మన సొసైటీ అనేక సందర్భాల్లో చక్కటి దృష్టాన్ని గమనిస్తూ ఉంటుంది దాంట్లోకి దేవుళ్ళు కూడా మీరు చొప్పించినట్లయితే అదంతా కూడా తామస తపస్సుగా పరిగణింపబడుతుంది ఆ శ్లోకాన్ని పూర్తి చేసేద్దాం భాష్యకారులు ఎవరుకున్నారంటే పరస్య ఉత్సాదనార్థం వినాశనార్థం వా వినాశార్థం వా ఇతరులను నష్టపరచటం కోసం సో మనం తపస్సు చేసినట్లయితే అది తామస తపస్సు అయిపోతుంది శరీర పీడ కోసం తపస్సు చేసినట్లయితే తామస్సు తపస్సు అయిపోతుంది ఇది నేను ఇంతకుముందే చెప్పాను నేను కా ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తాను ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తేనే అది తపస్సు అని నీకు కుంభమేళాలో ఒక్క నాకు అది తామస్సు తపస్సు అలాగే నేను చెట్టు మీదే కూర్చుని ఉంటాను చెట్టు నుంచి దిగను చెట్టు మీదే కూర్చొని అక్కడే తపస్సు చేస్తాను అంటే దాన్ని కూడా తాపస్సు తపస్సులో చేశారు తర్వాత నేను నేళ్లలోనే ఉండి తపస్సు చేస్తాను చలికాలం అది తామస్సు తపస్చే నిప్పుల మధ్యనే కూర్చొని తపస్సు చేస్తాను వేసవి కాలం అది తాపస్సు తపస్చే అని మహాత్ములు అలా అయితే మీకు అక్కడక్కడ కథలలో గొప్పవాళ్ళు ఇటువంటి తపస్సు చేసినట్టుగా కథలు కనపడతారు మరి ఆ కథలను ఎలా వ్యాఖ్యానం చేయాలి అంటే ఎప్పుడూ కూడా కథని బట్టి తత్వాన్ని నిర్ణయించరాదు అని వ్యాఖ్యానం చేయాలి ఆ కథలు సరిగ్గా చెప్పలేదు వాళ్ళు భగవద్గీత తెలుసుకుని ఆ తామస తపస్సు గురించి చెప్తున్నాం మనం అని అనుకోకుండా అలా చెప్పారని మనం అనుకోవాలి ఆ కథలను కథలను బట్టి తత్వాన్ని నిర్ణయించటము కాదు కాళిదాసాదులు పార్వతీదేశ్వరి తపస్సును ఒక రకంగా వర్ణించారు ఆ వర్ణనని పండితులు మరి జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో రజోగుణము తమోగుణము లేకుండా సాత్వికమైన తపస్సు అది అయ్యుంటుంది అని దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసిన మాట అలా కాళిదాసులో చెప్పాడు కాబట్టి అది సాత్విక తపస్సే అని నేను కథను బట్టి తత్వాన్ని నిర్ణయం చేసేసి ఇప్పుడు అలాంటిది మనం పెట్టడమే అది శ్రేయస్కరము కాకూడదు సో ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ ఏమో కూడా ఉంటాయి జాగ్రత్తగా గమనించాలి పండితులు అక్కడికి తపస్సులో మూడు రకాలు మూడింటిలో మూడు అంటే తొమ్మిది రకాల తపస్సు చెప్పడం పూర్తయింది ఇప్పుడు ఇంకా దానము దగ్గరకు వస్తున్నాం శంకరుడు యొక్క అవతారి దాని దానభేద ఉచ్యతే ఇప్పుడు దానంలో ఉండే భేదాల గురించి చెప్పబోతున్నాము అని అంటున్నాను దానంలో ఎన్ని భేదాలు ఉన్నాయో అది చెప్తాము అని అంటున్నారు కాబట్టి నేను మీకు మనం చేస్తే అంటే మీరందరూ దానం గురించి మీకు అందరికీ విషయం తెలిసే ఉంటుంది దానాలు మీరు చేసే ఉంటారు చేస్తూ ఉంటారు కూడా అలాగే ఎవళ్ళెవళ్ళో దానాలు చేసినట్టుగా మీరు చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు దాంతో మీకు కొంత భావజాలం ఉంటుంది మనస్సులో ఇప్పటికే దానం గురించి కొంత సమాచారం ఉంటుంది దానిని ప్రక్కన పెట్టి ఓపెన్ మైండ్తో ఓపెన్ మైండ్ అంటే తెరిచి ఉంచిన మనస్సునే అలాగే అనువాదం చేస్తే చేయొచ్చు తెరిచి ఉంచిన అంటే విచార సహిష్ణు శీలము అంటే ఆ దానము అనే టాపిక్ని విచారం చేయటానికి విచారం అంటే తెలుగులో విచారించడం అంటే కూర్చుని దుఃఖించడం అని అర్థం ఉంది ఆ ఆ అర్థం కావచ్చు మళ్ళీ విచారణ అంటే పరిశీలించుట ఓపెన్ మైండ్తో మీరు పరిశీలించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీకు ఇప్పటికే దానం గురించి ఏవేవో కథలు కాకరకాయలు మీరు విని ఉంటారు వాటి గురించి ఎంతో కొంత భావజాలము మీ మనస్సులో ఉండుతుంటుంది ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీ మనస్సులో ఉండే భావాలకి అనురూపంగా ఉండాలి అని అపేక్షించడం న్యాయం దాటి దాన్ని అభ్యా చదువుకునే పద్ధతి కాదు మీరు పాఠం కదా కాబట్టి మీ అనుకూలాలను బట్టి పాఠం ఉండకూడదు పాఠాన్ని పాఠంలో చెప్పిన దాన్ని మనం పరిశీలించటానికి సంసిద్ధమై ఉండాలి విచార సహిష్ణు పరిశీలన సంసిద్ధమైన మనస్సుతోటి మనం పాఠాన్ని పరిశీలించాల్సి ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే మీ స్వామి లా చెప్పేది ఏ విధంగానే మీకు ఇంటికి వెళ్ళేప్పుడు డౌట్ వస్తుంది అందుకంటే అదేం కాదు దాత్యమి దేశే కాలే చ పాత్రే చద్దానం సాత్వికం స్మృతం దానం మూడు రకాలు సాత్విక దానము రాజస్వ దానము రామస్వ దానము దాంట్లో మొదటిది సాత్విక దానం సాత్విక దానం గురించి మహర్షులు చెప్పారు స్మృతం అంటే శాస్త్రకాలం మహర్షు చెప్పి చెప్పబడేది ఎవరైనా దానం ఇచ్చేప్పుడు దానం వీలకే దానాన్ని ఇట్లా ఇయ్యబడుతుంది ఎలా ఇవ్వబడుతుంది అనుపకారమే వాడు ఇంతకుముందు ఉపకారం చేసిన వాడు కాబట్టి వీడికిద్దాము అనే దృష్టితోటి చేసిన దానం కాకూడదు మోర్ ఇంపార్టెంట్ వీడు మనకి భవిష్యత్తులో ఉపకారం చేసే అవకాశము కలదు కాబట్టి వీడిని మంచి చేసుకోవటం కోసం ఈ దానం వీడికిద్దాము అనే దృష్టితో వేడు దానం ఇవ్వకూడదు ఇప్పుడు ఒక ఆయన ఫలానా మాఘ మాఘ ఆదివారం మాఘమాసంలో ఆదివారం ఉన్నాడు ఒక సబ్బ్రాహ్మణునకు నూట ఒక్క రూపాయలు దానం ఇచ్చినట్లయితే వాడు స్వర్గానికి పోతాడు అని ఎక్కడో మాఘపురాణంలో చదివాడు విన్నాడు దీని ఆయన నూట రూపాయలు కౌంటు చేసి ఒక కవర్లో ఇచ్చాడు ఇప్పుడు దీన్ని ఎవడికి ఇవ్వడం ఆలోచించాడు ఆలోచించి మహారాజు మహారాజ్ అంటే వంట బ్రాహ్మణుడు ఆయన బ్రాహ్మణుడే కాబట్టి వాడు వంట చేసి పెడుతున్నాడు ఏదో చాలీ చాలా ముద్యత్వం తోటి వాడు వాడికి ఉండే కుటుంబ సమస్య కారణంగా మరో ఉద్యోగం లేక చాలీ చాలా ముదేకంతో వంట చేసుకున్నాడు అప్పుడప్పుడు విసుక్కుంటూ కూడా చేస్తున్నాడు సరిగ్గా చేసే వాడిని పిలిచేరే నీకు ఈ దానం ఇస్తున్నాను నూట ఒక్క రూపాయలు దానం ఇచ్చాడు అలా ఇవ్వడంలో ఆయన అభిప్రాయం ఏమిటంటే వీడు మరింత శ్రద్ధగా వంట చేయగలడు అని అలా చేస్తే అది సాత్విక దానం అది ఇంకొక ఆయన రూపాయలు దానం చేస్తే మాఘ మాఘ అది మాత్రం నాడు ఒక ఆ ఊళ్ళో చెప్పి పది రూపాయలు ఆయన ఎప్పుడైనా చేయి చూడండి లేకపోతే గ్రహాలు చూడున్నాను అంటూ ఉండడం ఆయన చేస్తున్నారు ఆయన ఆయన డబ్బులే క్లయింట్స్కి మీద పడి తన ఇతన్ని అంత పెద్ద శ్రద్ధ వహించట్లేదు సరే పర్వాలేదు అంత బాగానే ఉంది కానివ్వండి మీకు బాగానే ఉంటుంది లేని నేను పై చెప్తున్నాడు కానీ లోతుగా చెప్పట్లేదు జ్యోతిషం అందు ఆయన ఎప్పుడైనా నెక్స్ట్ టైం జ్యోతిషం అనుకున్నప్పుడు కొంత శ్రద్ధగా చెప్తాడనేటువంటి ఆశతో ఈ నూట ఒక్క రూపాయల దానాన్ని ఆయనకు ఇచ్చారు ఇదో ఇలాంటి అతి తెలివితేట దానాలు ఉండకూడదు అతి సాత్విక దానం అనిపించకూడదు సాత్విక దానం అవ్వాలంటే అది తప్పనిసరిగా ఇంతకుముందు ఉపకారం చేసిన వాడనో లేకపోతే భవిష్యత్తులో ఉపకారం చేసే అవకాశం ఉండనో అలాంటి దృష్టి లేకుండగా వాడు యోగ్యుడు ఈ దానానికి అర్హుడు అయినప్పుడు ఇంకా వాడితో మనకుండే ఇంతకుముందు ఉండే అనుబంధాలు భవిష్యత్తులో కలగబోయే సంబంధాలతోటి సంబంధం లేకుండగా ఎటువంటి అపేక్షడికి ఆ దానాన్ని చేయాలి సో అది అనుపకారిన అంటే అర్థం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఉపకారం చేసిన వాడికి ఇవ్వద్దు అని మాత్రమే ఇంతకుముందు మనకు ఉపకారం చేశాడు అంచేతన వాడిని పక్కన పెట్టాయి అని కాదు ఉపకారం ఆ ఉపకారం చేసినందుకు మనం ఇవ్వట్లేదు అయితే ఉపకారం మళ్ళీ చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు అతను యోగుడు కలిగి ఇస్తున్నాము అంటే అది సాత్విక దానమే అవుతుంది అదొకటి గమనించదట్టు విషయం అనుక ఆటమే తర్వాత రెండవ లక్షణం ఏమిటంటే దానము నా ధర్మము నా కర్తవ్యము అనే దృష్టితోటి ఇవ్వాలి దానం చేసేది ఎందుకంటే ఈ దానం చేసినట్లయితే ఏదో ప్రళంబిడంతో సుఖంగా ఉంటాడే అని ఇవ్వడం అలా ఇష్టం నేను బేదవాడు పెళ్ళంబిడ్డలతో సుఖంగా ఉంటాడు అని ఇస్తా అలా ఇచ్చినప్పుడు మీకు దాంట్లో మీకు కాండర్స్టైండింగ్ యాటిట్యూడ్ అంట అంటే తను ఉన్నవాడు గొప్పవాడు వాడు అయోగ్యుడు తక్కువ వాడు కాబట్టి వాడిని అనుగ్రహించడం కోసం ఈ దానం చేస్తున్నాను అని కనుక దానం చేస్తే అది సాత్విక దానం అవ్వదు రాజస దారమా రామసారమా చూద్దాం నేను ఇస్తున్నది వాడిని ఉద్ధరించడం కోసం కాదు ఇవ్వడం నా ధర్మము బలు దాత ఉంటే ఎంత ఇప్పుడు సందా ఇచ్చేవాళ్ళు చంద ఎలా ఇస్తాడంటే వీడు నా వెంటబడ్డాడు వీళ్ళు ఎదిలించుకోవడం కోసం చందా ఇస్తారు లేదా ఆ డబ్బులు తీసుకెళ్ళి వీడెవో భేదవాళ్ళు ఎదురు చేస్తున్నాడు వాళ్ళు ఆ భేదవాళ్ళు సుఖపడతారలే అనిస్తారు ఈసారి ఆ మోటివ్లో ఉన్నంత మోటింగ్ని చాలా లోతుగా పరిశీలిస్తారు ఇవ్వడం అనేది ఎలాగో ఇస్తూనే ఉంటాం భారతదేశంలో చాలామంది జ్ఞానాలు చేసుకొని ఉంటారు సర్వత్రా దానాలు చేస్తారు దానం చేయమని కొత్తగా ప్రచారం చేయనక్క మీరందరూ దాన ధర్మాలు చేయండి హో అని ప్రచారం చేయ పౌరాణికులు అలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ గీతలో మీరు దాన ధర్మాలు ఒక్క మాట కూడా ఉండదు మీరు ఆల్రెడీ చేస్తూనే ఉంటారు దానాన్ని ఎవడో పిల్లికి బెచ్చం పెట్టిన వాడు ఒకడు ఉంటే ఉండొచ్చు కానీ మొత్తం మీద జీవులు సాధారణంగా దాన స్వభావం కలిగి ఉంటారు కానీ ఆ దానం వెనుక ఉండే స్ఫూర్తి ఏంటి ఎటు ఎవర చాలామంది ఎలా చేస్తారు నేను చూసినంతలో చాలామంది దానం ఎలా చేస్తాడంటే వాళ్ళు పైకి వస్తారులే అని దానం చేస్తారు వాళ్ళు పైకి వస్తారులే అని దానం చేసినట్లయితే ఆ దానంలో పెద్ద మనస్థులు ఫస్ట్ గుడ్ పాయింట్ ఏంటంటే పెద్ద మనస్సులు ఇచ్చే గుణం ఇతరులు అభివృద్ధికి రావాలనే ఆకాంక్ష గలదు ఇంతవరకు డబల్ సిగరేట్ దాంట్లో ఏమైనా చిన్న లొసుగుందా అంటే ఒకవేళ లొసు ఎదరవాడు చూపిస్తే అవును విడవేయడేమో ఇది అని పరిశీలించి దృష్టి కలిగి ఉండాలి తప్ప మేం చేసి దానాన్ని కూడా ఈయన లో వసుగు అనుకోరా ఓపెన్ మైండ్ తోటి విండ ఉంటే అది ఉంటుందంటే అంటే మీరు ఇచ్చేవాళ్ళు వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అనమాట మీరు ఆ విధంగా సమాజాన్ని విడగొట్టారు మానవ కోటుని ఎలా విడగొట్టారు ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు నేను ఇంగ్లీష్లో నోబుల్ ఇన్ నోబుల్ అంట ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళకి ఇష్టం అవుతారు మేము ఇచ్చేవాళ్ళప్పుడు వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అనే ఆ విధంగా మీరు భేదబుద్ధిని ప్రవేశపెట్టారు కాబట్టి అద్వైత అద్వైతానుభవం కోసం చూసేవాడు ఇటువంటి భేదబుద్ధితో ముందుకు అడుగు వేస్తే అద్వైతానుభవం ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో అదొక వసుడు కనపడుతోంది స్పష్టంగా రెండవ వసులు ఏమిటంటే ఈ సొత్తు నాది అనే ఒక మమకారము దాని వండు కలదు అది రెండవ వస్తుంది వాస్తవానికి మీ దగ్గర ఉన్నది మీ దగ్గర ఉన్నదియే తప్ప నీది మాత్రం కాదు ఇప్పుడు ఈ టేబుల్ కూర్చి నాదా ఈ మైపు ఇవన్నీ నావి కావు ఈ పుస్తకం నాదా ఇవి నావి కాదు నా దగ్గర ఉంటుందంటే ఎలా వచ్చే పుస్తకం పట్టుకుపోయే సందర్భం వస్తే ఇచ్చేస్తాను కూడా ఇంకా ప్రస్తుతం ఇంకా రెండు అధ్యాయాలు పూర్తి చేయాలి ఇక్కడ అందుకోసం పట్టుకుని వెళ్ళడానికి కాబట్టి కనుక ఇది నాది అది మమకారము అదో లొసుగు ఎన్ని లొసుగులు చేయ చూసారా ఈ లొసుగులనన్నిటినీ తొలగించే ఉపాయము ఆ స్ఫూర్తి ఎలా ఉండాలంటే దాతవ్యంకి దానము దానము చేయుట అనగా ఇచ్చుట నా యొక్క కర్తవ్యము అని చేత అందుకోసం ఇస్తున్నాను తర్వాత ఇచ్చేప్పుడు ఈ లోకంలో దీన్ని ఇచ్చుట వల్ల నాకు ఏమి లాభము కలుగును అని ఇచ్చేటనుకోండి అప్పుడు అది సాత్విక దారంగా లేదా ఇచ్చేటప్పుడు ఈ దానము వలన నాకు ఏమి లాభము కలుగును పరలోకంలో అని ఇచ్చేటనుకోండి అప్పుడు అది సాత్విక దారాలు నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేని ఒక అనుభవం చిన్న అనుభవం ఇలాంటి అనుభవాలు ఇవ్వటంటాయి ఈ ఇక పాఠంలో చెప్పేందుకు ఉపయోగపడే అనుభవాలు సో నేను ఎక్కడో కూర్చుని ఉన్నా ఒక పెద్ద పెద్ద ఆమె పెద్ద వయస్సు కొంచెం శ్వాదస్వం ఎక్కువ పెద్ద వయస్సు ఛాతస్థం అంటే అర్థం మూర్ఖము అర్థం ఏమీ తెలియదు మూర్ఖము అర్థం సో ఏదో మడి తడి చాలా ఛాతస్థంగా ఉన్నారు ఆవిడ ఇప్పుడు దానం చేయాలి అవేళ మాఘ ఆదివారం దానం చేయాలి ఎంత దానం చేయాలి రూపాయి పావల అది లెక్క ఏమిటి రూపాయి పావల రూపాయి కాదు రూపాయి పుణ్యం కాదు రూపాయి పావలా చేయాలి రూపాయి పావలా చేస్తే అంటే ఏదో ఐదు ఐదు అనే సంఖ్య అక్కడి పురాణం నుంచి వచ్చి ఉంటున్నది ఐదు అయినది అంటే రూపాయి పావల ఇది ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి దానం చేస్తే దేహత్యాగం అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి దారిలో అదేదో ఉండేలా ప్రయోజనం ఉంది అందుకోసం నానం చేయాలి ఇప్పుడు ఆవిడ దానం చేయడం కోసం సిద్ధంగా కూర్చుని ఉంది అరటిపండు రూపాయిపోల మూడు తమలపాత్రులు ఒక వక్క అవి ఆవిడ దగ్గర ఉన్న సామర్థ్యం ఇప్పుడు ఇది ఎవరి చేతిలో ఒక బ్రాహ్మణుడిని ఆవిడ ట్రై చేసింది నీ రూపాయిపోల నాకు రెండు అవతలతో ఉన్నాయి ఎంత నడి దానికి ఏదో పేరుంది ఆ దానానికి ఏదో పేరుంది ఆ పేరు చెప్పి నేను నీకు ఫలానా దానం ఇస్తాను రా అంటే ఎంత అంటే రూపాయి పవలా అంటే వద్దులే పెట్టుకోవాలి చెప్పేసేవాడు తీసుకోలేదు అప్పుడు నన్ను అడిగింది నేను తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే ఆవిడ మనస్సుకి ఒక తృప్తి కలిగించడం కోసం తీసుకున్నాను ఆ రూపాయి దానం ఇచ్చి పాపం ఆవిడ ఓ నవ్వు నవ్వుకుని జాగ్రత్తగా తన మొత్తాలు తీసి ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడని ఆ రకంగా ఇంటికి సాగం పడడం కోసం నేను ఆ రూపాయి పోల తీసి వస్తుంది రూపాయి పోల అంటే పెద్ద ఎక్కువ సొమ్మి కాదు పదేళ్ల క్రితం కూడా పెద్ద ఎక్కువ సొమ్ము కాదు కేవలం ఆవిడ యొక్క ఇబ్బందిని తగ్గించడం కోసం నేను ఆ పని చేశాను చాలు ఆమెకు దాని కలిగే ప్రయోజనము చాలా అపంగా సాత్విక దానం ఒక ఎందుకంటే ఆవిడ మాఘపురాణం విని వచ్చి మొన్నడు పొద్దున్న శనివారం నాడు శుక్రవారమో శనివారమో మాఘ పురాణం విని ఆదివారం నాడు వచ్చి ఈ దానం చేసిండ పరలోకంలో వెళ్ళడం కోసం చేసిండ ఈ పౌరాణికులు ఏమని చెప్తారంటే మీరు పురాణంలో కూర్చున్నారనుకోండి మీరు అలా చేయాలని చెప్తారు అలా చేసినట్లయితే అది రాజస్వ దానం అవుతుంది తప్ప సాత్విక దానం కాదయా అని ఇక్కడ పాఠం అంటుంది ఇది వాళ్ళ యొక్క పౌరాణికులకి ఇది తెలియదు ఎందుకు తెలియదు అంటే రెండు కారణాలు ఒకటి సోమరథం వాళ్ళు ఆ పురాణ గాథ తప్పించి భగవద్గీత ఇత్యాది ఉన్నతమైన గ్రంథాలను వాళ్ళు చూడరు సోమరథం రెండు వాళ్ళు చూడడానికి ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ఒక వరవడికి అలవాటు పడుతుంటారు దాని నుంచి ఆ గురువు అంటారు ఆ గురువులోంచి బయటపడడం వాళ్ళ వల్ల అవ్వదు ఈ జన్మ కావద్దు ఇంకో జన్మలో ఏమైనా ఉంటుందేమో కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కనుక అనుపకారి అనుపకారి అంటే గతంలో ఉపకారం చేశాడు కాబట్టి వాడికి ఇస్తున్నాను అంటే చెప్తా రాజ సాత్వికం కాదు ఇప్పుడు ప్రస్తుతంలో మనకు ఉపకారం చేస్తున్నాడు ఉపకరిస్తున్నాడు ఏదైనా చిన్న పనులు ఉంటే జమ్మని వెళ్ళి చేసుకొస్తున్నాడు రైల్వే టికెట్ కావాలంటే కొనుక్కొస్తున్నాడు నూట ఒక్క రూపాయలు సబ్బ్రాహ్మణుడికి ఇవ్వాలి వీడు బ్రాహ్మణుడే కదా చేతి రోజు పని చేసేట్టు ఇవాడు వీడికి ప్రస్తుత అని వాడికి అది సాత్వికం కాదు భవిష్యత్తులో వాడు ఉపకారం చేసే అవకాశం ఉన్నది అని ఇచ్చినట్లయితే అది కూడా సాత్విక దానము కాదు తర్వాత ఇంకొకటి చెప్పారు మీకు ఎవడైనా అప్పున్నాడు అనుకోండి దానం చేసే టైంలో బాకీ ఉన్నాడు దానం చేసే టైంలో అది మీకు నేను నూట ఒక్క రూపాయలు దానం చేశాను అని అది బాకీ కింద దమ కట్టుకున్నాను అని అలాగే చేయకూడదు అది ఒక రకంగా టెక్నికల్గా దానం అయ్యింది బట్ స్పిరిట్ ఆఫ్ దాన దాంట్లో లేదు కాబట్టి ఆ రకంగా కూడా చేయకూడదు